హరి ఓం శ్రీ గణేషాయ నమ శ్రుతిస్మృతిపురాణానామాలయ కరుణాయమామిభగపాదశంకరంకరం జ్యోతిషామీత్యోతి తమస పదముచ్య జ్ఞానం జ్ఞేయ జ్ఞానగమ్యం హృతి సర్వస్వీష్ఠితం మనం అజ్ఞేయ బ్రహ్మ గురించి విచారం చేస్తూ ఉన్నాం ఆత్మవిచారం చేస్తూ ఉన్నాం చాలా విస్తారంగా ఈ విచారము పదమూడో అధ్యాయంలో ఉన్నది సో తత్ జ్యోతిషామతి త్యోతిషేనుంది కదా తత్ అంటే బ్రహ్మ జ్ఞేయ బ్రహ్మ అనగానే మానవుడై పుట్టినందుకు తప్పక తెలియదగిన పరమాత్మ స్వరూపము అని జ్ఞేయబ్రహ్మ అంటారు ఆ జ్ఞేయబ్రహ్మ జ్యోతిషాం అది జ్యోతి చక్కని ప్రతిపాదన జ్యోతి అంటే అది ప్రకాశింపజేసేది అని తాను స్వయంగా ప్రకాశిస్తూ ఇక రమను అన్నింటినీ ప్రకాశింపజేసేది ఇప్పుడు ఏదైనా ఒక జ్యోతి ఉండాలి వెలుగు జ్యోతి అంటే వెలుగు ఉండాలి అది బానే ఉంది ఓకే నావల్ చేసి పెట్ట జ్యోతి అంటే వెలుగు వెలుగు చేసే పని ఏమండి వెలుగు సర్వమును ప్రకాశింపజేస్తుంది వెలుగును చూడడానికి ఇంకో వెలుగు అక్కర్లేదు ఒక జ్యోతిని చూడడానికి మరో జ్యోతి అక్కర్లేదు అంటే తాను స్వయంగా ప్రకాశిస్తూ ఇతరమును ప్రకాశింపజేస్తుంది అక్కడికి ఈ మునుగురు పురుగు అంటే చూడండి ఫైర్ ఫ్లై దాన్ని చూడ్డానికి కూడా మీకు దీపం అక్కర్లేదు ఎందుకంటే అది స్వయంగా ప్రకాశిస్తుంది దాన్ని చూడడానికి కూడా దీపం అక్కర్లేదు సరే ఇంకా సూర్యుడిని చూడడానికి దీపం అక్కర్లేదు అని వేరే చెప్పాలి ఎందుకంటే జ్యోతి ఏదైనా స్వయంగా తాను స్వయంగా ప్రకాశిస్తూ అంటే ఆ జ్యోతిని చూడడానికి వేరే జ్యోతి అక్కర్లేదు అని స్వయం ప్రకాశము అంటే అలా ప్రకాశిస్తూ ఇతరమును ప్రకాశింపజేయును అది జ్యోతి అనే పదానికి అర్థం ఇప్పుడు ఈ జ్యోతి మనం చూద్దాం జ్యోతులను కొన్నింటిని చూద్దాం ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నారు ఈ పరమాత్మ చైతన్యం ఎది కలదో ఇది జ్యోతిషామతి జ్యోతిషి జ్యోతిష్లన్నిటికీ అది జ్యోతిస్సు అని అంటున్నారు సో కాబట్టి అసలు జ్యోతులు ఏమున్నాయి భౌతిక పదార్థాలు ఉన్నాయి కదా ఘటపటాది భౌతిక పదార్థములు వీటిని అన్నింటినీ ప్రకాశింపజేసే జ్యోతులు ప్రధానంగా మూడు సూర్యుడు చంద్రుడు అగ్ని ప్రధానంగా మూడు సరే ఆ సూర్యకాంతియే ఇగో ఈ ఎలక్ట్రిసిటీ రూపంగా మారి మనకి ఈ దీపాలని వెలిగిస్తూ ఇవన్నీ జ్యోతులుగా చలావని అవుతున్నాయి ఇవన్నీ మరి మనం ఈ భౌతికములైన పదార్థములని కూడా సూర్యుడు చంద్రుడు అగ్ని అనే జ్యోతులందు ఆ జ్యోతుల యొక్క సహకారంతో మనం దర్శిస్తూ ఉంటాము తర్వాత మనం ఏమని చెప్పచ్చు షష్ఠీ చెప్పాలి భౌతిక పదార్థములకు జ్యోతి సూర్యుడు పోగలు రాత్రి జ్యోతి చంద్రుడు సంధ్యా సమయంలో జ్యోతి అగ్ని అలా చెప్పాలి భౌతిక పదార్థం తర్వాత ఇక అధ్యాత్మంలో తిరండి వాక్యం అధి అధిభూతమైనది అధ్యాత్మంలో తిరండి వస్తే ఈ రూపములకు జ్యోతి ఏది చూపు చూపు ఎందుకంటే రూపములన్నింటినీ ప్రకాశింపజేస్తే వెలుగు ఏమిటి చూపు చూపు ఉంటే కానీ చక్షు అంటారు చూపు ఉన్నట్లయితే ఆ రూపాలన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి అన్నింటినీ వెలిగింపజేస్తుంది చూపు శబ్దములు కాబట్టి ఏమని చెప్పచ్చు రూపములకు జ్యోతి కన్ను ఇప్పుడు చెప్పండి శబ్దములకు జ్యోతి ఏది చెవి అర్థం ఏంటంటే చెవి జ్యోతి ఏమిటని అనుకుంటున్నారా అలా అనుకో చెవి అంటే అదే మంట వస్తువు లేదు కదా అది జ్యోతి ఏమిటని అలా అనుకోలేదు కదా జ్యోతి అంటే అలా దీపంలాగా మందుతో ఉండక్కర్లేదు ప్రకాశింపజేసే దానికైతే జ్యోతి కాబట్టి శబ్దములకు జ్యోతి చెవి గ్రంథములకు జ్యోతి ఏమిటి ముక్కు రసములకు జ్యోతి జిహ్వా స్పర్శలకు జ్యోతి స్వగేంద్రియము అవునండి మంచిది ఇప్పుడు ఈ జ్ఞానేంద్రియములన్నింటికీ జ్యోతి ఏది మనస్సు మనస్సు ఉంటేనే ఈ జ్ఞానేంద్రియములు పనిచేస్తాయి జ్ఞానేంద్రియము వాస్తవంలో జ్ఞానేంద్రియముల ద్వారా పనిచేసేది మనస్సే కాబట్టి జ్ఞానేంద్రియములకు జ్యో జ్యోతి మనస్సు తర్వాత మనస్సుకి జ్యోతి ఒకటి ఉంది అంటే మనస్సుని ప్రకాశింపజేసే మనస్సుకి జ్యోతి బుద్ధి బుద్ధికి జ్యోతి అహం అహం అహంకారము కాదు అహం అహం వృత్తి అహం వృత్తి మొట్టమొదటి వృత్తి అని ప్రైమాదీయల్ థాట్ అని అలాగే మేష చెప్తారు మౌలికమైనటువంటి వృత్తి అంటే థాట్ మనోవృత్తి ఈ అహం అనే మనోవృత్తిని ఇతరులైన మనోర్తులన్నీ పొందుతాయి కాబట్టి బుద్ధిని ప్రకాశింపజేసేది ఏది అహం అహం అంటే తాను అహమ్ముని ప్రకాశింపజేసేది ఏది అది ఏ పరమాత్మ ఆ పరమాత్మని ప్రకాశింపజేసేది పరమాత్మే అంటే స్వయం ప్రకాశము కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన లిస్టు ప్రకారం మీరు చూసుకుంటే జ్యోతిష్ఠులు ఎన్నో నేను ఈ జ్యోతిష్టులన్నిటికీ జ్యోలు ఏది పరమాత్మ చైతన్యం మీరు ఆ నుంచి రండి ముందు నుంచి వెనక్కి వెళ్ళారు కదా ఇప్పుడు అక్కడి నుంచి రండి ఆ పరమాత్మ చైతన్యము మన హృదయంలో ఉన్నది హృది సర్వస్య లిస్టు మన హృదయంలో ఇప్పుడు మన అహంవృత్తిని ప్రకాశింపజేసే చైతన్యము మన హృదయంలో ఉందంటారా వైకుంఠంలో ఉందంటారా హృదయంలో ఉంది మన వైకుంఠంలో ఉందని చెప్తున్నారేంటి అలా చెప్పచ్చు కానీ అర్థం ఏమిటంటే వైకుంఠము అంటే మన హృదయమునికే వైకుంఠము అంటే కైలాసమన్నా మన హృదయమే వైకుంఠమన్నా మన హృదయమే సో కాబట్టి మన హృదయము అనే పరమాత్మ జ్యోతి అహం వృత్తిని ప్రకాశింపజేస్తే తద్వారా బుద్ధిని తద్వారా మనస్సును తద్వారా కళ్ళు చెవి ముక్కు నాలుక చర్మము అనే జ్ఞానేంద్రియములను వాటి ద్వారా శబ్దస్పర్శ రూపరస గంధరూపమున గంధమును అనే సకల జగత్తును ప్రకాశింపజేసుకున్న జ్యోతియే ఆత్మజ్యోతి ఎంతలా ప్రకాశింపజేసుకో ఇవన్నీ జ్యోతులేయి అహం వృత్తితో మొదలుపెట్టి ఇవన్నీ జ్యోతులే కానీ ఈ జ్యోతులన్నిటికీ మూలమునందున్న జ్యోతి ఆత్మజ్యోతి పరమాత్మ చైతన్యము అది ఏయ బ్రహ్మ తప్పక తెలియదగిన బ్రహ్మ ఇది ఒక దృష్టాంతం చెప్పారు భాగవతం తాను శ్లోకం వచ్చలేదు ఇప్పుడు మన ఇంట్లో గది మన ఇంట్లో ఒక గదిలో గోడ మీద సూర్యుడి కాంతి పడుతూ ఉంటాయి ఈ సూర్యుడు కాంతి ఎక్కడి నుంచి వచ్చింది ఆ కిటికీలోంచి వచ్చింది కిటికీ బయట ఒక నీటి పడియ రాత్రి కురిసిన వర్షానికి నీళ్లు రోడ్డు మీద నిలబడింది రోడ్డు గోతులు ఉంటాయి ఆ గోతుల్లో నీళ్లు నిలబడింది ఆ సూర్యుడు ఆ నీటిలో ప్రతిఫలించి ఆ సూర్య కిరణములు ఆ నీటి ద్వారా గోడ మీద పడింది గుండ్రంగా పడింది కాబట్టి ఈ గుండ్రంగా గోడ మీద ఉన్న ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది నీటి పడియ నుంచి వచ్చింది ఆ నీటి పడియలోకి ఎక్కడి నుంచి వచ్చింది సూర్యుడి నుంచి వచ్చింది సూర్యుల్లోకి ఎక్కడి నుంచి వచ్చింది సూర్యుల్లోనే ఉంది ఇంక మళ్ళీ సూర్యుల్లోకి మరోతోపరించడం ఆఖం లేదు పరమాత్మ చైతన్యం అహంక్తి ఎందుకు ప్రతిఫలించింది తద్వారా బుద్ధిని మనస్సును ఇంద్రియములను ప్రకాశింపజేస్తూ వాటి ద్వారా సకల జగత్తును ప్రకాశింపజేస్తుంది అంచేతనే ఆ పరమాత్మ చైతన్య మనకు జ్యోతిషామతి జ్యోతి అని ఒక విధుడు ఇవ్వవచ్చు వేదంలో మంత్రం కూడా అలా ఉన్నది జ్యోతిషామతి జ్యో జ్యోతిషామి జ్యోతి ఆత్మ జ్యోతిషి అని ఒక మంత్రము కూడా అదే అభిప్రాయం శక్తి మంత్రము కూడా ఇంతేగాక మనకి హారతి ఇచ్చేప్పుడు ఓ మంత్రం ఆ మంత్రం ఏమంటే మీరందరూ విన్న మంత్రమే నూర్యోభాతి నంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయజమజ్ఞ ఇప్పుడు మీరు గమనించండి సూర్యుడు చంద్రుడు అగ్ని నక్షత్రముడు విద్యుత్తు ఇవన్నీ కూడా బయట ప్రపంచంలో ఉండే భౌతిక పదార్థములను ప్రకాశింపజేయగలము కానీ అహం అనే వృత్తి మూల మూలమోందని వృత్తి దానిని ఆ వృత్తిని సూర్యుడు చంద్రుడు మరుదైన వాళ్ళు ప్రకాశింపజేయగలుగుతా ప్రకాశింపజేయ అతత్ర సూర్యో భాతి న చంద్రతాపకం మేమా విద్యుతో భాతి వితో విమతి సమేవ భాంతమనుభాతి సర్వం ఈ అహం అది దాన్ని ప్రకాశింపజేసేటువంటి ఏ చైతన్యము కాదో దానిని అనుసరించియే ఈ సర్వము ప్రకాశిస్తున్నాయి అహంృతి జ్యోతి కానీ అహంవృత్తి అనే జ్యోతిని కూడా ప్రకాశింపజేసే జ్యోతి పరమాత్మ చైతన్యమే బుద్ధి జ్యోతి ఆ పరమాత్మ చైతన్యము అహంక్తి ద్వారా బుద్ధి ఉంది సో ఆ విధంగా మొత్తం క్రమములంతను కూడా మీరు కలర్ చేసుకుంటూ రావాలి కాబట్టి ఈ జగత్తులో సర్వమును ప్రకాశింపజేసేటువంటి పరమాత్మ చైతన్యమే జ్యోతిషాం జ్యోతి సో కస్య భాష యస్య భాష అది తస్య భాష సస్య భాష సర్వమిదం విభాషి ఆ పరమాత్మ చైతన్యం యొక్క వెలుగు వల్ల చేతనే ఈ సకల జగత్తు ప్రకాశిస్తోంది కాబట్టి దాన్ని జ్యోతిషామపి త జ్యోతిషి అని అలా వర్తించారు తర్వాత ఇంకో చిన్న విషయం ఒకప్పుడు ఇంద్రియములకు జ్ఞానం ఉంటుంది ఇంకొకప్పుడు అజ్ఞానం ఉంటుంది అంటే అర్థమేంటి ఇప్పుడు కన్ను ననుకోండి ఒకనొక రూపాన్ని ప్రకాశింపజేయగలుగుతుంది అంటే రూప జ్ఞానం కలిగిందన్నమాట మరొకప్పుడు ఇంకొక రూపాన్ని ప్రకాశింప చెయ్యలేదు అన్నుకీ పరిమితులు ఉంటాయి అలాగే చెవులు కూడా ఏవో కొన్ని శబ్దాలని ప్రకాశింపజేస్తాయి మరికొన్ని శబ్దాలని ప్రకాశింప చెయ్యలేవు కాబట్టి ఈ ఇంద్రియములు మనస్సు బుద్ధి అహం అనే జ్యోతులు ఉన్నాయి పుష్కర అలాగే బయట ఉండే సూర్యుడు చంద్రుడు మొదలైన జ్యోతులు ఈ ఇతర జ్యోతులు ఏవైతే కదవో వీటన్నిటి వెళ్ళి జ్ఞానము అజ్ఞానము అనే రెండు అంశాలు ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు ప్రకాశిస్తూ ఉంటాడు కానీ ఓ పెద్ద బండరాయి చీకట అలాగే మిగిలి ఉంటుంది అంతటి సూర్యుడు కూడా బండరాయి కింద ఉండే చీకటని ఏమీ చేయదు కదా కాబట్టి సూర్యుడు సందర్భంలో కూడా ప్రకాశింపజేసే వెలుగు ఉంటుంది ఆ వెలుగు పక్కనే చీకటి కూడా ఉంటుంది సూర్యుడు చూడండి పొగలు ప్రకాశింపజేస్తారు రాత్రిని ప్రకాశింపజేయలేడు మళ్ళా సో ఆ విధంగా సూర్యచంద్రాతి బాహ్య జ్యోతులైనా కన్ను చెయ్యి మొదలైన ఆధ్యాత్మిక జ్యోతులైనా కూడా వీటన్నిటికీ జ్ఞానము అజ్ఞానము వెలుగు చీకటి అనే ద్వంద్వయుడు ఉంటాయి అనేది ఆ పరమాత్మ చైతన్యమునందు ఆ ద్వంద్వములు ఉండవు అక్కడ జ్ఞానమే ఉంటుంది తప్ప అజ్ఞానము ఉండదు అజ్ఞానమును కూడా ప్రకాశింపజేసుకో కాబట్టి తమస పరముచ్యతే అది చీకటికి కూడా తమస్సు చీకటికి అతీతమైనది అజ్ఞానమునకు కూడా అతీతముగా ఉంటూ అంటే అజ్ఞానము యొక్క గుర్తులోకి రాదు అనగా పరమాత్మ చైతన్యమునందు ఫలానాది తెలియక లేదు అనే ప్రసక్తి ఉండదు తెలియకపోవడం అనే ప్రసక్తి ఉండదు అజ్ఞానమును కూడా ప్రకాశింపజేస్తూ ఆ పరమాత్మ చైతన్యం ఒక్కటిే వెలుగుతూ ఉంటుంది అందుచేతనే దానిని తమస పరము పుష్యతే అంటే తమస్సు నాకు అనగా చీకటికి లేక అజ్ఞానములకు కూడా అతీతమైనది అని చెప్పబడుతుంది సో అది ఆత్మచైతన్యం యొక్క ఒక ప్రత్యేకత అంటే అర్థమైతే ఆత్మచైతన్యము ఇది ఎంటైర్లీ బియాండ్ అజ్ఞాన జ్ఞాన అజ్ఞాన అనే ద్వంద్వములు ఏవైతే ఉన్నాయో వీటికి అతీతముగా ఉండును ఇదే దీనికి దృష్టాంతం కూడా చెప్పుకోవచ్చు లేదు సూర్యుని ఎందు చీకటి ఉండునా ఉండదు సూర్య కాంతిలో ప్రకాశించే భూగోళం మీద పొగలు రాత్రి ఉంటాయి తప్ప సూర్యుని ఆ చీకటి ఆ ద్వంద్వలు రెండు కూడా ఉండవు ఇప్పుడు నిత్యము సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు దీని మీద ఒక చిన్న యానగ్రోట్ చిన్న చిన్న కథలు పెట్ట కథలు ఓ పెట్ట కథ చెప్తాడు నారదుడు అనేక లోకాలు తిరుగుతూ ఉంటుంది నారదుడికి అమెరికన్ పాస్పోర్ట్ ఉన్నట్టయి అమెరికన్ పాస్పోర్ట్ ఉన్న ఇండియన్ పాస్పోర్ట్ ఉందనుకోండి మీకు ఒకే లోక ఒకే దేశానికి విసా లేకుండా వెళ్ళవచ్చు అది నేపాల్ నేపాల్ తప్ప ఇంకెక్కడికి వెళ్ళినా విసా తప్ప అదే అమెరికన్ పాస్పోర్ట్ ఉందనుకోండి నూట ముప్పై ఐదు దేశాలకి విసాఖ అమెరికన్ పాస్పోర్ట్ ఉంటే వాళ్ళు లండన్ వెళ్ళాలనుకోండి మొహమకి తి విజయవాడ వెళ్ళినట్లు వెళ్ళాలి పాస్పోర్ట్ విసాఖండి ఎక్కడికి వెళ్ళాలన్నా విసాఖ అదే లండన్ వెళ్ళాలంటే ఇక్కడ ఉన్న బ్రిటిష్ ఎంబసీకి మీరు విసాకి బ్రిటిష్ హాస్పిటాలిటీ అని ఒకటి పేరు వాడు మిమ్మల్ని చీరోలో నిలబడతాడు మిమ్మల్ని అడగరాలి ప్రశ్నలన్నీ అడిగి హోంసెట్టి వాడికి దయకల్ విదేశించడం వేశాను ఎక్కడితే లేదన్నా చూడండి ఎంత తేడా ఉందో అది నారదుడికి నారదుడు అలాంటివి వెంకటలు పాసుపోతున్నట్టు ఆయన ఆయన ఎక్కడికైనా వెళుతూ ఉంటాడు శోగలోకానికి వెళ్తాడు భూలోకానికి వస్తాడు ఆయన సూర్య మండలానికి ఆదిత్య లోకానికి వెళ్తాడు వైకుంఠానికి వెళ్తాడు కైలాసానికి ఎక్కడికైనా వెళ్తూ ఉంటాడు ఆయన సో ఒకసారి ఆయన ఆదిత్య లోకానికి వెళ్ళాడు వెళ్ళి మాట వలసకి ఆదిత్యుడిని కొద్దిగా ప్రశంసిస్తే బాగుంటుంది కదా ఆదిత్య భగవాను ఏమయ్య ఆదిత్య నువ్వు చాలా గొప్పవాడివి చీకట్లని పార్వత రోజు ఉన్నావు అని అంటాడు అంటే ఆదిత్యుడు నేను చీకట్లోని పార్వత రోజు ఉన్నానా అదేమిటో నాకు తల్లిదయ్య ఏమిటో చెప్పదు అని అంటాడు అంటే కాదయ్యా నువ్వు నువ్వు నీ మూలంగానే చీకటి అనేది లేకుండా పోతూ ఉంటుంది నీ ప్రస మీ యొక్క కాంతి ఎక్కడెక్కడికి ప్రసరిస్తే అక్కడక్కడ చీకటి అనేది ఉండదు అంటే ఇప్పుడు ఆదిత్యుడు అంటారు ఓ ఇజిప్సం అసలు చీకటి ఎలా ఉంటుందో నాకు చూపిస్తామన్నా సరే నాతో నాకు చూపిస్తాను అని ఆదిత్యుడిని తీసుకుని ప్రస్తుతం జపాన్లో చీకటిగా ఉంది అని ఆ జపాన్ తీసుకెళ్ళి చీటా జపాన్ తీసుకెళ్ళి కుడిషి అక్కడ చీకటి ఉండదు అప్పుడు ఆలయని కళ్యాణ పడి అయ్యే జపాన్ దీ చీకటి కాస్త ఇండియా పానిపోయినాయా దాదా నాతో పాటు రా పొరపాటు అయిపోయింది అని వేగంగా చాలా వేగంగా ఇండియాకి తీసుకునే అవసరం తీసుకు ఇండియాలో చేరిపోయింది అమెరికాకి వెళ్ళిపోయింది అది పోయి అమెరికాకి వెళ్ళిపోయింది కనకాడతో పొరపాటు అయింది రా అని చెప్పేసి అమెరికా తీసుకెళ్తే అక్కడ చేయకపోయింది ఏం చేస్తుంది అంటే తన పొరపాటు తప్పిదాన్ని తెలుసుకుని హే ఆదిత్య నన్ను క్షమించు నీకు తమస పరముచి నీవు చీకటికి అతీతుడమయ్యా నీకు నేను చీకటిని దర్శనం ఎలా చేయిస్తాను మీకు చీకటి దర్శనం చేయించడం నా వల్ల కాదు అని ఉదరడం బట్టి ఆయన లోకానికి ఆయన్ని సాగనంపుతాడు ఎలా ఉంది కథ తమసత్పరముచ్యతే అని దానికి అర్థం అవుతుంది దాన్ని ఆ రకంగా కథారూపంగా మీకు నేను మనం చేశాను కాబట్టి సో ఈ పరమాత్మ చైతన్యము జ్యోతిషామపి తోతి సో చూడండి అంటే అర్థమైందనమాట సో ఈ అగ్నిహోష్ అగ్ని ఎందుండే ప్రకాశము ఆ పరమాత్మ నుండియే వచ్చినది సూర్యుని ఎన్నది వెలుగు ఆ పరమాత్మ నుండియే వచ్చినది ఈ మాట పదిహేనో అధ్యాయంలో కూడా అంటాడు శ్రీకృష్ణుడు సో మనం పదిహేనో అధ్యాయానికి రావడానికి ఇంకా కొంత టైం ఉంది ఆయన ఏమంటాడంటే యథాదిత్య గతం తేజ జగద్ ఎంద్రమసి యార్జం తేజో విద్ధిమాంటారు ఆదిత్యుల్లో ఏ తేజస్సు ఉన్నదో చంద్రుల్లో ఏ తేజస్సు ఉన్న ప్రకాశము కలతో నక్షత్రంలో ఏ ప్రకాశము గలతో ఆ తేజస్సు ఆ ప్రకాశము అదంతా నా తేజస్సు అని అంటారు కాబట్టి ఎక్కడెక్కడ ఏ ప్రకాశము కనపడినా అదంతా కూడా పరమేశ్వరుని యొక్క అలాగే మీరు ఎక్కడెక్కడ పెరుగుతున్నది వృద్ధిందుతో ఉన్నది ఏదైనా కనపడితే ఆ వృద్ధిలా ఇది చేసేటువంటి శక్తి ప్రాణశక్తి అదంతా కూడా పరమాత్మ యొక్క ప్రకాశమే రువే లేకపోతే శక్తియే అంటే వెలుగు ప్రకాశము ప్రాణశక్తి రౌడు పరస్పర సంబంధమునే ఉంటాయి కాబట్టి నేను అలా దానికి ఎక్స్టెండ్ చేశాను అంటే ఎలాగనమాట ఇప్పుడు చెట్టు మొక్క గడ్డి ఇవన్నీ పెరుగుతూ ఆ పెరిగేటువంటి శక్తి సామర్థిక శక్తి ఏదైతే కలదో అదంతా కూడా ఈశ్వరుని యొక్క శక్తి విజాతమే ఉమా సహస్రం అనే గ్రంథంలో కాళ్యకంఠ గణపతి ముని గారు అంటారు దినకర బింబే దివ్య దైవం సూర్యబింబము అద్భుతముగా ప్రకాశిస్తున్న తత్వం ఏది కలదో అది ఏ దైవం శతకర బింబే సిద్దై శితకర బింబం అంటే చంద్రబింబం ఉంది జలత్తులందరూ వెన్నేలతో ముంచెత్తుకున్న ఆ తత్వము దైవం పృథివీలోకే ఓహద్ దైవం మీరు దాదాపు నడిచి వెళ్తూ ఉంటే ఇటు అటు కూడా మొక్కలు మొలిచి గడ్డి మొలిచి అవి పెరుగుతూ ఉంటాయి రోహత్ అదిగో ఆ ప్రాణశక్తి దైవం అని ఆ విధంగా ఆయన చాలా బాగా ఇంకా చాలా ఇంకా ఈ విధంగా చాలా శ్లోకాలు ఉన్నాయి కాబట్టి జ్యోతిషామతి జ్యోతిషి తర్వాత జ్యోతి అంటే జ్ఞాన జ్యోతి జ్ఞానము అనేది కూడా ఒక జ్యోతి సో ఆ విజ్ఞానం ఏ ఏ బుద్ధినందు విజ్ఞానం ఉన్నదో ఆ విజ్ఞానం అనే వెలుగు అంతా కూడా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం పరమాత్మయే లైక్ ఒక బుద్ధిలో వ్యాకరణ పాండిత్యం ఆ వెలుగు అది వెలుగేట వ్యాకరణ పాండిత్యం అంటే అది వెలుగే వెలుగంటే ఇలాంటి వెలుగే కాదు ఏదేనని ప్రకాశింపజేస్తుందో దానికి వెలుగు ఉండిపోతుంది ఆ వ్యాకరణ అది దైవమే ఇంకొకటి బుద్ధిలో ఫిజిక్స్ పాండిత్యం అది దైవమే మరి ఒక బుద్ధిలో ఎకనామిక్స్ కామర్సు పాండిత్యం ఉంటుంది అది దైవమే అది విజ్ఞానం ఏదైనా కూడా అది వెలుగు ఆ వెలుగులన్నీ కూడా పరమాత్మ చైతన్యంలో యొక్క అని ఆ విధంగా దర్శిస్తారు అలా దర్శించేదనుకోండి మీకు ఒక విజ్ఞానంపై త్యాగము ఇంకొక విజ్ఞానంపై ద్వేషము అలాగే అవి ఉండవు అలా ఉండకూడదు ఇప్పుడు ఎవరో ఒక ఆయన ఉపన్యాసం చెప్తున్నారు కావాలి ఆయుర్వేదమే గొప్పది ఈ అలోపతి ఎదురు పనికిరాలి అని ఉపన్యాసం చెప్తున్నారు అలా చెప్పకూడదు ఎందుకంటే ఆయుర్వేదము అనే విజ్ఞానం అదొక వెలుగు ఆ వెలుగు ఎక్కడి వచ్చింది అలోపతి అనే విజ్ఞానం ఎక్కడి అది కూడా ఈశ్వరం నుంచే వచ్చింది ఆ ఉపన్యాసం చెప్పినడానికి కాలో చేయడం జరిగిందనుకోండి అయితే కడుపులో కొట్టుకు వచ్చేయనుకోండి అప్పుడు ఆయుర్వేదం పని చేయలేదనుకోండి నొప్పి తగ్గలేదనుకోండి అప్పుడు ఏం చేస్తారు ఇగు ప్రొఫెన్ టైం చేసుకుంటుంది నొప్పి ఎక్కడికక్కడ ఎగించకపోతే ఒకసారి పర్వాలేదు ఊరికే రువ్యూ వేసుకుంటే మళ్ళీ అది పని చేయదు కాబట్టి అలాగా ఆయుర్వేదం మంచిది దాంట్లో సందేహం లేదు ఆయుర్వేదం పేరుతో అలోపతిని నిరస్సించటము అల్లోపతి పేరుతో ఆయుర్వేదములు నిరసించటము మీరు విజ్ఞానము వెలుగును నిరసిస్తున్నారు అంటే మీరు ఈశ్వరుణ్ణి నిరసిస్తున్నట్టే నేనే నిరసించకూడదు విజ్ఞానము అనే వెలుగు దా అది ఒక ఈశ్వరుని యొక్క విభూతియే ఎందుకంటే ఎక్కడెక్కడ జ్యోతి వెలుగు ఉన్నప్పటికీ ఆ వెలుగు ఈశ్వరుడి నుంచే ఆవిర్భవించినది మొత్తం ఇప్పుడు చూసే కళ్ళు ఎన్నుంటాయో ఆ కళ్ళు అన్నింటి ఉండే వెలుగు ఈశ్వరుడు చూసినప్పుడైనా మీరు నా కంట్లోకి చూసి చూసి మాట్లాడు అని అంటారు తలకాయ వచ్చి మాట్లాడుతూ ఉంటాడు ఏ నా కంట్లోకి చూసి మాట్లాడు అని అంటారు ఎందుకంటే కంట్లోకి చూసేప్పటికీ యువర్ కాంటాక్ట్ విత్ సంథింగ్ అ స్పెషల్ కంట్లోకి అలాంట కంట్లోకి చూడాలి చూస్తే మీరు మీరు ఆలోచించి చూడండి ఎదుటివాడి కంట్లోకి చూస్తే మీరు ఆ ఈశ్వరుని చేసి చూసుకున్నట్టున్న ఆ కన్నులో ఉన్న మెలుగున్నదే దానికేసి చూస్తున్నాం ఏదో వాడి పేరు ఏదో ఉంటుంది సుబ్బారావు రామారావు ఏ సుబ్బారావు ఎలా ఉన్నావు అని మామూలుగా మటవలసినప్పటికీ ఆయన కంట్లోకి చూడండి ఆయన కంట్లోకి కళ్ళు పెట్టి చూడండి చూస్తే వెంటనే ఈ సుబ్బారావు రామారావు ఇటువంటి నామరూపాలన్నీ కూడా జారిపోయి నామరూపంలోకి అతీతమైన ఒక నిలుగు మీకు అనుభవానికి వస్తుంది కాబట్టి అభిప్రాయం ఏమిటంటే ఎన్ని కన్నులు ఉన్నావో ఆ కన్నులన్నిటి ఎందు ఉన్న వెలుగు దైవం జ్యోతిషం అవి సోతి కాబట్టి ఆ విధంగా ఆ పరమాత్మ స్వరూపాన్ని మనం అర్థం చేసుకోవాలి పక్షి కన్నులోకి చూసినప్పుడు మీకు ఈశ్వరుడు యొక్క ఆ విభూతి అనుభవానికి రావాలి పశువు కన్నులోకి చూసినప్పుడు శిశువు కన్నులోకి చూసినప్పుడు అలా చూడాలి మన మన సంసారంలో ఏమైపోతుందంటే మనం ఈశ్వరుణ్ణి గుళ్ళు కూర్చోబెట్టేస్తాం ఇప్పుడు గుడికి వెళ్ళినప్పుడే వీడికి ఈశ్వర దర్శనం ఇంకెప్పుడు ఈశ్వర దర్శనం ఉండదు గుడికి వెళ్ళినప్పుడు ఈశ్వర దర్శనం కూడా ఎలా ఉంటుంది ఆ ముందు వాడిని తోసేస్తూ ఉంటాడు జీవుల వీళ్ళు తోసేస్తారు ఎలా ఉంటుంది ఈశ్వర దర్శనం ఎలా ఉంటుందో చెప్పంటారా ముందు వాడు తయ గౌరవడాడు వెనకాల చాలామంది ఉన్నారు నువ్వు ఒక్కడేనా దర్శించాల్సిందే ఉన్నాడు అని తోసేస్తాడు ఇక వీడి టైం వచ్చేప్పటికీ అక్కడ పాతుకుపోయి అలా చూసేస్త అరే ముప్పై సెకండ్లకు క్రితం ఎదరవాడికి చెప్పిన నీతి తనకు అన్వయించుకోకపోవడము అది అది ఎత్తి దైవ దర్శనం దైవ దర్శనం అలా ఉంటుందా కాబట్టి దేవుణ్ణి గుడికి పరిమితం చేసేయటం అనేది అది ఒక పెద్ద దర్శనం చేయాలి గుడి బయట సర్వముందు దేవుణ్ణి దర్శనం చేసేటువంటి ప్రయత్నం చేయాలి ద్వైతము ద్వారా అద్వైతమును బోధించుట అని నేను మీకు ఒక మాట ఇంతకుముందు చెప్తూ ఉన్నా కాబట్టి ప్రతి కన్ను ఎవరు పశువు యొక్క కన్నులో ఇప్పుడు ఆవు కంట్లోకి చూశారనుకోండి ఆవు కంట్లోకి ఆలోచిస్తే మీకు ఏదో ఒక విలక్షణమైన విభూతి మీకు అనుభవానికి ఒక అభేదము అద్వైతం కూడా అనుభవానికి వస్తుంది చూసే విధంగా చూడగలుగుతాం పిల్లవాడి కంట్లో పిల్లవాడి ముఖం కేసి వాడి కన్నుల్లోకి చూస్తే ఆ నవ్వు కేసు చూస్తే మీరు దైవం యొక్క విభూతిని దర్శించుకున్నట్టు లెక్క కాబట్టి కన్నులన్నిటి ఎందు ఆ జ్యోతివే గలదు భాష్యత చూద్దాం అవతారం కించ సర్వత్ర విద్యమానం సత్ నా ఉపలభ్యతే చేయం మహాతరిహిప్పుడు ఈ పైన ఏమని చెప్పారంటే సూక్ష్మత్వా తదభిజ్ఞేయం అంటున్నారు ఈ పరమాత్మ అంతటా ఉన్నది ఉన్నది అనండి ఉన్నాడు అనండి ఉన్నాడు అంటే ఆయన మొగ మగవాడు అని అలాగే మీరు కౌసుకం చేసి కూర్చుంటారేమో ఇప్పుడు దేవుడు మగవాడు అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఒక ఆడదేవుని కూడా చూసి కూడా చూసి కళ్యాణం చేయాల్సి ఇంకా అంతకుండా మీరు ఏం చేయగలుగుతారు కాబట్టి అదొక స్థాయి కానీ మనం ఇక్కడ మాట్లాడుతున్నది అలా కాదుగా పరమాత్మ చైతన్యము ఆత్మ ఉన్నది సో సర్వత్రా పరమాత్మ అంతటా ఉన్న పక్షంలో తెలియాలి అంతటా ఉంటే మనకు తెలియాలి శంకర్లో చిత్రమైన పూర్వక్షణలు ఏమన్నా చెప్తున్నారు కాబట్టి మీరు మీ జనరల్ నాలెడ్జ్ ఉపయోగించి నాకు చెప్పండి ఒకటి అంతటా ఉంది కొడుకు కథ ఎంధనాలు కాదు కొడుకు కథ దీనికి మీరు చెప్పాలి ఒకటి అంతటా ఉన్నది అంతటా వ్యాపించి ఉన్నది కానీ తెలియదు ఏమిటది చీకట కొడుకు కథ ఎంత బాగుంటుందో చూసారో కొడుకు కథ ఇప్పుడు మీరు వశిష్ట గుహ అలాంటి గుహలోకంతో వెళ్ళారనుకోండి లేకపోతే హఠాత్మగా కరంటు పోయిందనుకోండి అమావాస్య నాడు అర్ధరాత్రి హఠాత్తిగా కరెంటు పోయిందనుకోండి పోతే మీకు అంతటా ఏముంటుంది చీకటి కానీ చీకటి తెలుస్తూ కంటితో చూడగలుగుతారా చీకటి తెలుస్తూ ఉంటున్నా ఇది చీకటి అని తెలియదు చీకటి అంటే ఒకటో చెప్పండి చేయటంటే ఒకట మీకు తెలిస్తే అది చెప్పండి నాకు తెలియకంటే ఒకటి అంతటా ఉంటుంది తెలియదు ఏమిటి అంటే చీకటి కాబట్టి ఇప్పుడు కొడుకు అసలు అనుసరించి పరమాత్మ అంతటా ఉంటుంది కానీ ఎవరికి తెలియదు అంటే ఎవరైనా అన్నమాట పరమాత్మ చీకటన్నమాట సరిహి జ్ఞేయం సమా పరమాత్మ చీకటన్నమాట ఎందుకంటే అంతటా ఉంటుంది తెలియటం అని అనుకుంటే నా కాదు చీకటి కాదు చింతతి మరి అయితే ఏమిటి ఇప్పుడు అంతటా ఉండి తెలియనది చీకటి అని మాకొకటి దొరికింది అది కాదంటున్నావు నువ్వు మరి ఏమిటో చెప్ప పరమాత్మ ఏమిటో జ్యోతిషాం ఆదిత్యాన ఆదిత్యానా ఆదిత్యాదీనా అపిజేయం జ్ఞోతిహీ సో తద్ అంటే ఆ జ్ఞేయబ్రహ్మ అంటే తప్పక తెలియదగిన పరమాత్మ జ్యోతి వెలుగు ఎవరికి జ్యోతిషాం అతి వెలుగులకు కూడా వెలుగు ఏ వెలుగులు భౌతిక పదార్థముల నుంచి ప్రకాశింపజేస్తూ ఉండే సూర్యుడు చంద్రుడు మొదలైన జ్యోతిర్మండలములకు కూడా ప్రకాశింపజేసేవాడు ఆ పరమాత్మ జ్యోతిషామీ స జ్యోతిషి తర్వాత అలా అలా ఎందుకంటే చెప్పాల్సి వచ్చిందంటే జంటర్లు కొంచెం విచిత్రంగా అంటున్నారు ఆత్మచైతన్య జ్యోతిషా ఆదిత్యాదీని జ్యోతిషీ హి ఎందువలన్నా ఇప్పుడు పరమాత్మ ఆత్మ చైతన్యము జ్యోతిష్లన్నిటికీ జ్యోతిష్ అని చెప్పుటకు కారణమేమంటే హి ఎరంగా ఇప్పుడు ఆదిత్యుడు ఉన్నాడు ఇప్పుడు ఘటము ఉన్నది ఘటము ప్రకాశిస్తోంది అంటే ఘటము స్వయంగా ప్రకాశిస్తోందా లేక ఆదిత్య ప్రకాశంలో ప్రకాశిస్తోందా ఆదిత్య ప్రకాశంలో ప్రకాశిస్తోందా ఆదిత్యులు ప్రకాశిస్తున్నాడు ఆదిత్యులు ప్రకాశిస్తు దీన్నే మీరు జాగ్రత్తగా పొట్టుకోవాలి ఇదే ఫిలాసఫీ ఇక్కడే ఫిలాసఫీ ఇప్పుడు పురాణ పౌరాణికుడికి దృష్టి ఒకలా ఉంటుంది దార్శనికుని యొక్క దృష్టి ఇంకోలా ఉంటుంది ఎలా ఉంటుందో చూపిస్తారు ప్రకాశిస్తున్నాడు దేని వలన ప్రకాశిస్తున్నాడు ఆదిత్యుని వైకుంఠ లోకంలో శ్రీ మహావిష్ణువు అనేటువంటి ఒక గొప్ప జ్యోతిగలదు ఆ జ్యోతి కారణంగా ఈ ఆదిత్యుడు ప్రకాశిస్తున్నాడు ఇది పురాణ దృష్టి ఓకే అధ్యాత్మ దృష్టి అదే దార్శనిక దృష్టి ఫిలాసఫి క్షేత్ర దృష్టి ఎలా ఉంటుందంటే చూడండి ఆదిత్యుడు ప్రకాశిస్తున్నాడు అని తెలియాలంటే మీరు కళ్ళు తెరవాలా అక్కర్లేదా మీరు కళ్ళు తెరవాలి మీరు నిద్రపోతున్నానను చూడండి ఆదిత్యులు ప్రకాశిస్తున్నాడా లేదు ఎక్కడ కాదండి మన బాగుములకి నిద్ర లేచాడు అంటే మా మీ బహుమలకి నిద్రలేచాడు ఆదిత్యున్ని చూశాడు అనే సంగతి మీరు నిద్ర లేచాక తెలిసిందా నిద్ర లేవకము తెలిసిందే నిద్ర లేచాకే తెలిసింది కదా కళ్ళు మూసుకుంటే ఆదిత్యులు ప్రకాశిస్తున్నాడా అదేమన్నా మీకు అర్థమైందా అది అర్థమైతే మీరు వెళ్ళడానికి విద్యార్థులని లెక్క అది అర్థం కాబట్టి మీరు పురాణానికి తప్ప వేదాధానికి అనుకో రాజు అలాల్సింది కృష్ణలీలా తరంగిణి అని ఒక పుస్తకం ఉంది ఒక కవి రాశారు అలా దాంట్లో శ్లోకం ఉంది శ్లోకం గుర్తులేదు శ్రీకృష్ణుడు యశోధుడి దగ్గరికి వచ్చి అమ్మా పాడి అంటే అది ఇప్పుడు ఐదు అయింది ఇంకో గంటలో సూర్యుడు అస్తమిస్తాడు చీకట పడుతుంది అప్పుడు ఆహా ఇప్పుడు పాలకి టైం కాదు పోయి ఆడుకో అంటున్నారు చీకటి పడితే కానీ పాలేవా అంటున్నారు అంటే ఆయన కళ్ళు మూసుకుని ఇదిగో ఇప్పుడు చీకటి పడింది కాబట్టి ఇప్పుడు చెప్పండి మీ మీ స్వరూపాన్ని మీరు సరిగ్గా తెలుసుకోక దేహమే నేను అనుకుని నేను అల్పులను అయోగ్యులను కాపిని దుఃఖిని అనుకుంటూ మనం బతికేస్తూ ఉంటాం మీ స్వరూపం మీరు తెలుసుకుంటే ఆ దైవత్వం అంతా నీ అందేయగలదు ఫర్ ఎగ్జాంపుల్ నేను కళ్ళు తెరిస్తే గానీ ఆదిత్యుని యొక్క ఆదిత్యుడు ప్రకాశిస్తున్నాడు అని తెలియదు అంటే అర్థమైనది ఆదిత్యుని యొక్క ప్రకాశము నా కన్ను అనే జ్యోతి చేత జ్యోతి చేత ప్రకాశింపజేయవడంతో ఉంటుంది ఆదిత్యుడు ప్రకాశిస్తున్నాడు ఆదిత్యుడిని ఎవరు ప్రకాశింపజేస్తున్నారు కన్ను ప్రకాశింపజేస్తున్నారు కన్నును ఎవరు ప్రకాశింపజేస్తున్నారు ఇందాక చూసాం మనస్సు మనస్సుని బుద్ధి బుద్ధిని అహం వృత్తి అహం వృత్తిని ఆత్మచైతన్యం ఆత్మచైతన్యము అనే జ్యోతి చేత ప్రకాశింపజేయబడినప్పుడు మాత్రమే ఆదిత్యుడు చంద్రుడు మొదలైన జ్యోతులు ప్రకాశిస్తున్నాయి కదా ఏమైనా అర్థమైందా ఇది ఈ రకంగా చెప్పేవాళ్ళు ఇద్దరే ఉన్నారు వేదాంతులు పాంతం చికిత్స మీరు పంటం చికిత్స బాగా చదువుతున్న మీరు పదే మీరు కదా ప్రశ్నించి చూడండి చెప్తారు సరిగ్గా ఇలాగే చెప్తారు నేను చెప్తున్నట్టే చెప్తారు మీరు చూసినప్పుడు పైకి చూసినప్పుడు చంద్రుడు ప్రకాశిస్తున్నాడు మీరు పైకి చూడటం మానేసి తలపించుకుంటే ఇప్పుడు చంద్రులు ప్రకాశించటం లేదు మళ్ళీ ఒక పది నిమిషాలు పోయిన తర్వాత మళ్ళీ మీరు పైకి చూసినప్పుడు మళ్ళీ చంద్రులు ప్రకాశిస్తున్నారు మీరు ఎప్పుడు పైకి చూస్తే అప్పుడే చంద్రులు ప్రకాశిస్తున్నాడు అని ప్రాంతం దిక్ష చెప్తుంది ఇప్పుడు నేను కూడా ఆ మాటే చెప్పాను అవునా ఆ మాటే చెప్పాను ఆత్మ చైతన్యము అనే జ్యోతి కన్ను ద్వారా ప్రకాశించి కన్ను ద్వారా బయటకు ప్రసరించి ఆదిత్యుడిని ప్రకాశింపజేస్తే ఇప్పుడు ఆదిత్యుడు ప్రకాశిస్తాయి ఇదే గాయత్రీ మంత్రార్థం కూడా ఇదే ఆదిత్య మండలంలో ప్రకాశించేటువంటి ఏ జ్యోతి గలదో నా హృదయంలో ప్రకాశించే జ్యోతి కూడా అదియే ధియోదయా కాబట్టి ఆత్మచైతన్యము ఇప్పుడు చూడండి దీపాలు ప్రకాశిస్తుంది ఈ ఘటమును దీపం ప్రకాశింపజేస్తుంది కానీ దీపమును ఎవరు ప్రకాశింపజేస్తున్నారు మీరు ప్రకాశింపజేస్తుంది కదా మీరు అంటే ఎలక్ట్రిక్ బిల్లు కట్టి మీరు అలా వెనుకోకండి అలా కాదు మీరు అదుగో దీపం ప్రకాశిస్తోంది అని తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ తెలివిలో మాత్రమే అది ప్రకాశిస్తుంది ఆ తెలివి అనే వెలుగులో మాత్రమే అది ప్రకాశిస్తూ కాబట్టి ఆ వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి తర్వాత ఏ నూస్తే తస్ భాషం విభాతి ఇత్యాదిశ్రుతిభ్య కాబట్టి కొన్ని శృతి వాక్యములను పైన చెప్పిన సిద్ధాంతానికి విపోత్బలకముగా శంకరులు ప్రిజెంట్ చేస్తున్నారు ఎలాగంటే ఏమ తేజసూర్య తపతి దాన్ని అధిదైవంగా మీరు చెప్పచ్చు ఏ తేజస్సుకే ఏ పరమాత్మ తేజస్సుకే రగల్చబడినదై ప్రకాశింపజేయబడినదై సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అంటే సూర్యుడి లోపల ఒక ఇంధనం ఉండి ఆయన ప్రకాశిస్తున్నాడని చెప్పాలి యుద్ధ అంటే ఇంధనము లేదా ఇంధనము అనే పదము దాదాపు ఇంధనము యుద్ధ ఆ నకారం లోపిస్తే యుద్ధ ఓకే సూర్యుని లోపల ఇంధనము ఎక్కడి నుంచి వచ్చింది పరమాత్మ నుంచి వచ్చింది పరమాత్మ యొక్క తేజస్సే సూర్యుని లోపల ఇంధనమై ఆ సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు ఓకే ఇప్పుడు అయితే ఆ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు మీ హృదయంలో ఆత్మచైతన్యంగా ఉన్నాడు సస్య భాష సర్వమిదం విధా ఆ వెలుగు చేతనే ఈ సర్వము ప్రకాశిస్కోండి మీరు ఒకటి చెప్పండి చెప్పినే మళ్ళీ సూర్యుడు వెలుగులో సర్వం ప్రకాశిస్త నిజమే కానీ ఈ సర్వము ఆ సూర్యుడు కూడా మీ తెలివి అనే వెలుగులో ప్రకాశిస్తున్నాయా లేదా అంటే అస భాష సర్వమిదం విభాతి స్మృతే ఇహ ఏవ రాదిత్యగతం తేజ ఇత్యాది ఇహ ఏవ ఈ భగవద్గీత అనే గ్రంథము ఒక స్మృతి వాక్యము కూడా గలదు ఇదే అభిప్రాయం చెప్పి స్మృతి వాక్యం నేను చెప్పాను యాదిత్య గతం తేజ అని మొదలవుతుంది అస్మృతి వాక్యం ఎ్లోకం చెప్పాను కదా యదాదిత్య గతం తేజ జగద్భాసతేఖిల చంద్రపశానో తేజో బుద్ధిమామకం కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పి ఉన్నాడు తమస పరం ఇప్పుడు ఆ జ్యోతి ఆ జ్యోతిషాం జ్యోతి ఆత్మజ్యోతి తమస్సుకు అతీతమైన తమస అజ్ఞానాత్ పదం అస్పృష్టం ఇచ్చే అది తమస్సు చీకటికి అతీతము చీకటి అంటే అజ్ఞానమే ఇప్పుడు రెండు రకాల చీకట్లు ఉన్నాయి ఎందుకంటే బాహ్యమైన లేక భౌతికమైన చీకటి రెండవది మన లోపల ఉండే చీకటి లోపల ఉండే చీకటి అంటే అజ్ఞానము అనే చీకటి ఈ బాహ్యములందరి చీకటి ఎవరికి హాని ఇచ్చేసేది కాదు ఎందుకంటే చీకటి పడితే కొన్ని మెట్టుకు చెప్పి విశ్వమేస్తున్నారు హాయిగా నిద్రపోతాం దీపాలు వెలుగుతుంటే కొడుక్కోవడం కూడా కష్టం కాబట్టి చీకటి మంచిది ఉండాలి చీకటి రాత్రి పడుతుంది నిద్రపోయి లోపల చీకటి ఉండకూడదు అజ్ఞానము అనే చీకటి ఉండకూడదు షేక్స్పియర్ రాసిన నా నాటకం అవుతుంది మిడ్ సమ్మర్ నైట్ సిద్ధ విజో ఒక నాటకం కామెడీ దాంట్లో మాల్వాళియో ఆ యజమాంగురాలు చీకటి గదిలో బంధించమని ఆజ్ఞ దారిస్తుంది అది చెస్ వాడిని తీసుకుని చీకటి గదిలో చీకటి కొత్తల్లో బంధించి కాలం వేసేస్తారు వాటిని ఎలా ఉన్నాడో పరి పరిచయం పరామర్శ చేద్దామని పూల్ వెళ్తాడు కూల్ అంటే విదూషకుడు విదూషకుడు వెళ్తాడు వెళ్ళే మాల్వాలుయో వేరాల్యో అంటారు హవాల్ అంటే మాల్వాలు కదా యాము డార్క్నెస్ ఈ చీకటిలో ఉన్నాడు ఈ చీకటి నేను భరించలేకపోతున్నాను అంటే ఇప్పుడు కూల్ అంటాడు వెధిమొహం బయట ఉన్న చీకటి కష్టం కాదుగా దానికంటే ప్రమాదకరమైనది లోపల ఉన్న అజ్ఞానం There is only one darkness in this world, and that is the darkness of ignorance. Amen. Randal loo, hailpārkula na epano, Shakespeare vigrahaṁ hapavati. A vigrahaṁ kira, ivākya nrāsyaṁ kira. There is only one darkness in this world, and that is the darkness of ignorance. Ajnāna mo neche. సో చీక కాబట్టి మీరు బయటకుండే చీకటి గురించి చింత చేయద్దు ఒకప్పుడు చీకటిలో కూర్చుంటే ధ్యానానికి చాలా అనుకూలం కూడా కాబట్టి ఆ చీకటి గురించి మీరు చింత చేయవద్దు మీరు లోపల ఉండే చీకటి గురించి ఆలోచించు దాన్ని పాదగ్రో లెక్క తప్పదు వాస్తవానికి ఈ చీకటి అజ్ఞానం అనే చీకటి ఆత్మజ్యోతిని స్పృశించను కూడా స్పృశించలేదు అంటే దరిదాపులకు వెళ్ళలేదు అజ్ఞానం అనే చీకటి నేను ఇందాకటి ఇతను దృష్టాంతరా ఈ బాహ్యములన్నది చీకటి సూర్యుడి దరిదాపులకి వెళ్ళగలుగుతుందా వెళ్ళదు చీకటి సూర్యుడి వైపు వెళ్దామని ప్రయత్నిస్తే ఏమవుతుంది గాయంపైపోతుంది నాశనం అనేది ఈ అజ్ఞానం అనేది అనే చీకటి ఆత్మస్వరూపాన్ని స్పృశించను కూడా స్పృశించలేదు ఈ మాటలో మీరు ఆ పురుష సూక్త మంత్రంలో మీరు విని ఉంటారు వేదాహమేతం పురుషం మహాంతం నేను ఈ పురుషుణ్ణి మహాంతం బ్రహ్మ పురుష ఆత్మ ఈ బ్రహ్మాత్మను నేను తెలుసుకున్నాము నేను సాక్షాత్కరించుకున్నాము అని ఒక మహర్షి తన అనుభవాన్ని చెప్తున్నాడు పురుషం మహాంతం ఆదిత్య వర్ణం తమ సత్ పారే లేకపోతే తమ సత్పరస్పాత్ ఎలా అయినా పర్వాలేదు ఆదిత్య వర్ణం అంటే ప్రకాశించువాడు ఆదిత్యుడు వలె ప్రకాశిస్తూ ఉంటారు అజ్ఞానం అనే చీకటికి ఆవలితేరముణములు సో దొంగల కూడా లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన పిదప పింజీకటి ఆవల ఎవడు ఉంటాడో అదే పరమాత్మ చైతన్యం ఓకే కాబట్టి అజ్ఞానము ఆ పరమాత్మను స్పృశించను కూడా స్పృశించలేదు అంటే పరమాత్మ చైతన్యము దరిదాపుల్లోకి అజ్ఞానము చేరదు ఎందుకని అజ్ఞానమును కూడా ప్రకాశింపజేస్తుంది ఇది అజ్ఞానము అని తెలిసిందండి ఇది అజ్ఞానము అని తెలిసింది అది జ్ఞానమా అజ్ఞానమా జ్ఞానమే అవుతుంది అధ్యతనే మీరు గమనించండి అజ్ఞానము హానికరము కాదు అజ్ఞానం నేను అజ్ఞాని అని కూడా తెలియకపోతే హానికరం